114. కారణంబు శివుడు కార్యంబు జీవుడు కారణంబు కాని బయలు గానలేరు జనులు ఘనగురు కృపలేఖ అఖిల జీవసంగ ఆత్మలింగ భావము జీవుడు ధరించిన శరీరము ఎంత పరిమాణముండునో అంతే లావు అంతే ఎత్తు కలిగి ఆ శరీర ఆకృతిని కలిగియున్న ఓ ఆత్మ వినుము బ్రతికి ఉన్నప్పుడు తెలియలేని మనుషులు మరణించిన తరువాత పరమాత్మను తెలియుటకు ఒక అవకాశము గలదు చచ్చినవాడు తిరిగి పుట్టును అను భగవద్గీత వాక్కు ప్రకారము జీవుడు వెంటనే మరొక దానికి సమాధానము ఏమనగా బ్రతికి ఉన్నపుడే మనిషి తన కర్మను లేకుండా చేయుటకు మొదలు పెడితే కొంతకాలమునకైనా లేక కొన్ని జన్మలకైనా కర్మలేని మరణము ఏర్పడును అప్పుడు తిరిగి జన్మించనవసరము లేక పరమాత్మలోనికి ఐక్యమగును ఐక్యమైనప్పుడు పరమాత్మ అంటే ఏమిటో తెలియగలదు దాని కొరకు నుండి కర్మను లేకుండా చేసుకొనుటకు ప్రయత్నించవలెను కర్మను లేకుండా చేసుకును పద్ధతి ఒక్క గురువు మాత్రము తెలియజేయగలడు గురువు సాధారణ వ్యక్తి కానప్పుడే అసలైన బోధలు తెలిపి అసలైన మార్గములో నడుపగలడు పనులలో కర్మ పుట్టుకొస్తున్నది కర్మే పనులకు కారణమగుచున్నది పనికి కారణమైన కర్మను ఆత్మ ఆచరిస్తూ అనుభవింపజేయుచుండగా కార్యమును జీవుడు అనుభవిస్తున్నాడు ఈ అసలు రహస్యము ఘన గురువు తప్ప ఎవ్వరూ తెలుపలేరు ఎవరు తెలిపిన మంత్రజపములనో విగ్రహపూజలనో తెలుపుచుందురు ఆ పనులలో చిక్కుకొనిన కర్మ వీడదు పరమాత్మ మార్గము లభించదు మనిషి నమ్మిన అన్ని ప్రకృతి పనులను వదిలించి జ్ఞానాగ్నిచేత కర్మను కాల్పించు శక్తి ఒకే ఒక గురువుకుండునని మరువకూడదు బోధకులందరూ గురువులు కారు అను సూత్రము ప్రకారము గురువును జాగ్రత్తగా గుర్తించవలెను